గణపతిజు హవామహే కవి కవీనాపమశ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణన్మోహిశసాదరం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యపే గురు పరంపరా अभी चेदुराचार भजते मन भाक् साधुरव्य समय व्यवसी दुराचारमु दुराचारी रेकी तेरा गुर्त मन దురాచారము అంగీకారం కాదు ఇప్పుడు మనం ఉన్న చోట దురాచారం ఉండకూడదు మనం మన జీవితంలో దురాచారమునకు తావును ఇవ్వకూడదు దురాచారము అంటే చెడు నడబడి దానికి తావు ఇవ్వకూడదు అలాగే మన చుట్టుముట్టు మన కుటుంబ సభ్యుల్లోనూ అక్కడ దురాచారం లేకుండా మనం చూసుకోవాలి దురాచారాన్ని ధరికి రానివ్వకూడదు కానీ దురాచారిని దూరంగా నెట్టివేయకూడదు దురాచారం చేసిన వాడు ఒకడు ఉన్నాడు వాడు ఆశ్రమానికి వచ్చి ప్రయత్నం చేస్తే నువ్వు దురాచారి కనుక నువ్వు ఆశ్రమానికి రావద్దు అని నెట్టివేయకూడదు ఆశ్రమంలోకి వచ్చిన వాడు దురాచారం చేసి ప్రయత్నం చేస్తే దానిని అంగీకారం కాదు కాబట్టి మన మన యొక్క అపోజిషన్ మన యొక్క విరోధం ఎంతసేపటికి దురాచారం ఎడల ఉండాలి కానీ దురాచారి ఎడల ఉండరాదు సో ఇది ఒకటి గమనించాలి అవునుగా ఇంగ్లీష్లో ఏమంటారంటే యు హేట్ ది సెన్ డు నాట్ హేట్ ది సెన్ఆర్ అని అంటారు కాబట్టి జీవితంలో దురాచారం లేనివాడు ఎవడు ఏదో కొద్దో గొప్ప దురాచారం ప్రతివాడు ప్రతివాడి జీవితంలోనూ ఉంటుంది బ్లాక్ స్పాట్స్ ఇటువాడి జీవితంలోనూ ఉంటాయి కాబట్టి మనం బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి అని అలాగా కౌంటు వేసుకోకూడదు వాళ్ళు ఎంతటి పెద్ద దురాచారము గలవాడే అయినప్పటికీ జీవితంలో ఒకప్పుడు అపిచేత్ సుదురాచార ఇప్పుడు అతను మనస్సు మార్చుకుని మాం అనన్యభాక్ భజతే నన్ను ఆ సేవా బుద్ధితో నన్ను భక్తితో సేవించే పక్షంలో అనన్య భాక్ కవ్వాలి అంతేగాని ఇప్పుడు కన్నాలు వేసి వాడు ఈరోజు నేను కన్నం వేయడానికి వెళ్తున్నాను ఈ కార్యక్రమం సఫలంగా అవుగాక అని దేవుణ్ణి ప్రార్థించి అప్పుడు అతనికి మంచి దేవుణ్ణి కాబట్టి వాడికి లాభం కలుగుతుందని అలాగా కాదు అది కాదు సో అలాగే ఈ దురాచారుడు దురాచారని నేను కానీ నాకేమో కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీర్చుకోవడం కోసం నేను భగవంతుని ఆరాధిస్తున్నాను అంటే మంచిదే అలా చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ప్రస్తుతంలో మనం అటువంటి వాని గురించి కూడా మనం చర్చించట్లేదు మనము ఒకప్పుడు దురాచారము కలిగి ఉండను మనసు మార్చుకుని ఇప్పుడు అనన్య బుద్ధితో అంటే ఈశ్వరార్పణ బుద్ధితో శరణాగత బుద్ధితో నిష్కామంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు అటువంటి వాడు అటువంటి వాడు అయినట్లయితే సాధుదేవ సమంతవ్య అతని మీద మనము నిందారోపణలు చేసే ప్రయత్నం చేయకూడదు అవిగో నువ్వు అప్పుడు అలా చేసేవు కదా అప్పుడు అపరాధం చేసేవు కదా ఇప్పుడేమో గట్టిగా విభూతవాలు అయితే జ్ఞానమో పెట్టేస్తే అయిపోయిందా ఇప్పుడు భజన గట్టిగా చేసేస్తే అయిపోయిందా ఒకప్పుడు నువ్వు పాపం చేసేవు కదా అని ఆ రకంగా వాళ్ళ మీద అటువంటి నిందారోపణలను చేసి వాళ్ళని నెట్టివేసేటువంటి ప్రయత్నం చాలా తప్పు ఆ పూచి మనం నచ్చబెడి వేసుకోకూడదు మనం ఒకప్పుడు ఎటువంటి వాడే అయినప్పటికీ ఇప్పుడు ఈశ్వరుణ్ణి నిష్కామంగా భజిస్తున్నాడు కనుక మన యొక్క ఆదరము ఆయపనికి గలదు అనే పెద్ద ఉండాలి పెద్ద కలిగి ఉండాలి పెద్ద మనస్సు పెటీ మైండెడ్నెస్ వెళ్తారు అంటే అల్పమైన మనస్సుతో నేను పరాయి అనేటువంటి భేద బుద్ధితో వ్యవహరించే వాళ్ళు వాళ్ళు వివేకవంతులు కాదు అది అజ్ఞానమే అవుతుంది వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళలాగా లోకంలో చలామణి అయినప్పటికీ అది అజ్ఞానంగానే స్వీకరించబడుతుంది కాబట్టి పెద్ద మనస్సు ఉండాలి విశాలమైన హృదయంతో జీవితంలో తప్పులు చేసిన వాళ్ళు కూడా ఈశ్వరుని వద్దకు వచ్చినట్లయితే మనము వారిని స్వీకరించాల్సి ఉంటుంది వారు మహాత్ములుగానే మనం పరిగణించాల్సి ఇప్పుడు మీరు గమనించండి ఒకప్పుడు ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉండగా చెడు బాగా చెడు నడవడి గలవాడున్నాడే వాడు మనస్సు మారనే మారడు అసలు వాడు ఆ చెడు నడవడికే అంకితమైపోయి బతికేస్తాడు ఆ వ్యసనాల నుంచి వాడు బయటపడనే లేడు కానీ వాడు కనుక మనస్సు మార్చుకుంటే వాడు కనుక భక్తిని ఆశ్రయిస్తే వాడు చేసేంతటి దృఢమైన భక్తిని ఎప్పటి నుంచో భక్తి చేస్తున్న వాళ్ళు కూడా చేయలేరు తాగుబోతు కనుక మనస్సు మార్చుకున్నాడే ఈ నిష్టాపరులు ఎవరూ కూడా వాడి ముందు ఆగలేనంత దృఢమైన భక్తిని వాడు చేస్తాడు వాల్మీకి మహర్షి యొక్క గాథ అలాగే ఉన్నది వాల్మీకి మహర్షి ఒకప్పుడు బండిపోటు దొంగగా ఉండేవాడు నారద మహర్షి దారికి కథ మీరు వినుంటారు నారదు ఆయన దారి ఆయన వెళ్తుంటే ఆయన చేతిలో ఏదో వేణు ఉంది దీన్ని మనం కాజేస్తే ఏదైనా దేనికైనా ఉపయోగపడుతుంది తర్వాత ఏదో వస్త్రాలు అవి పచ్చగా బాగానే ఉన్నాడు ఏదో కొద్దో గొప్ప బంగారు మొహిరీలు అవి ఉండు ఉంటాయి అని ఆయన్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పొట్టు దొంగ అప్పుడు నారద మహర్షి ఏమంటాడంటే చూడు నా వేణు నువ్వు లాగేసుకుంటే లాగేసుకో నా దగ్గర ఏమైనా ధనం ఉంటే అది కూడా నువ్వు లాగేసుకో నేను నీకు ఇచ్చేస్తా నువ్వు కష్టపడక్కర్లేకుండా నేనే ఇచ్చేస్తా కానీ నువ్వు అసలు ఈ పని ఎందుకు చేసుకున్నట్లు అని అడిగాడు సాధారణంగా బండిపోటు దొంగలు ఇటువంటి ప్రశ్నల్ని ఎంటర్టైన్ చేయరు నేటి మీద రెండు మొత్తి పట్టుకుపోతారు కానీ నారద మహర్షి స్వతహాగా అత్యంత పవిత్రమైన హృదయం గలవాడు ఆయన యొక్క మాటలో ఆయన చూపులో ఒక దైవీ శక్తి గలదు కనుక ఆ మాటకి ఆ చూపుకి ఇతడు ప్రభావితుడై ఆయన ప్రశ్నకి కొంత వినయంగా సమాధానం చెప్పాడు ఎలాగో కొట్టి నెట్టి మీద మొత్తి లాక్కునేదే కదా ఆయన అడిగిన దానికి ఏదో చెప్పాలని చెప్పాడు అది చెప్పాడు మేము కూడా సంసారం పోషించుకోవాలి కదా పంతులు ఎలాగోలాగ భార్యా పెట్టాలను పోషించుకోవాలి కదా నాకు చేతనైన వృత్తిదే అవేనా ఇలా నీ మొలలో డబ్బు ఏమైనా ఉందేమో అంటే ఇక్కడ పెట్టుకుంటారు డబ్బు అదేమైనా ఉందేమో బయటికి అని మళ్ళీ హెచ్చరిక చేశాడు అంటే యాక్చువలు భార్యా బిడ్డల్ని పోషించడానికి నువ్వు ఇది చేస్తున్నావా మరి నాకు తెలిసి ఈ రకంగా బందిపోటు దొంగతనం చేసినట్లయితే పాపం వస్తుంది ఆ పాపంలో నీకెలా నీ వటా నీకు ఎలాగా ఉంటుంది నీ భార్యని పుత్రుల్ని తల్లితండ్రులను కూడా పోషిస్తున్నానన్నాడు తల్లిదండ్రుల్ని కూడా అడుగు నువ్వు చేసే ఈ పాప కర్మలో వాళ్ళు తీసుకుంటారేమో అడుగు వాటా తీసుకుంటే నువ్వు చేయొచ్చు ఈ లోపల నేను ఎక్కడికి పాడుకోండి నేను ఇక్కడే నీకోసం వేచి ఉంటాను అని ఆయన అంటారు అంటే అతనికి మనస్సులో ఒక వివేకము ఉద్బుద్ధమవుతుంది అంటే నేను ఇంటికి వెళ్ళి భార్యను అడుగుతాడు నేను ఈ పాప కర్మలు చేస్తున్నాను కదా దీంట్లో సగం పాపం నీకు వస్తుంది నువ్వు తీసుకుంటావు కదా నీకు ఆ సంగతి తెలుసు కదా అని అడిగితే చూడు నీ పుణ్యం నాకు వస్తుంది తప్ప నీ పాపం నాకు రాదు వెళ్ళి రాకపోవచ్చు అనంతపది రాకపోవచ్చు నువ్వు అంగీకరించి నేను కనుక నీకు ఇస్తే నువ్వు తీసుకుంటే వస్తుందేమో అలా వస్తే అవకాశం ఉందని ఆ పంతులు ఎవడో చెప్తున్నాడు అంటే చూడు ఆ పంతులు చెప్పింది కరెక్టే అవ్వచ్చు నీ పాపం నాకు అంటే మరి నేను ఈ వీళ్ళందరినీ దొంగతనాలు చేసి నిన్ను పోషిస్తున్నాను కదా అంటే నేను దొంగతనాలు చేసి పోషించమన్నాన నేను కషపులు పనిచేసి పోషించు అంటే మరి ఇంత భోగాలు ఉండవంటే ఇంత భోగాలు నాకు లేకపోయినా పర్వాలేదు నువ్వు కష్టపులు పనిచేసి పోషించు లేదా పాపం అంతా నువ్వే మొయ్యి అంతేగాని నీ పాపంలో మాత్రం నాకు వాటా అక్కర్లేదు అని ఆయన అంటుంది ఇక మిగతా వాళ్ళని అడగలేదు చాలు చాలు కొడుకులని కూతుళ్ళని తండ్రిని తల్లిని ఇంకా అతనికి జ్ఞానోదయం అయిపోయింది వెనక్కి వచ్చేసాడు వచ్చేసి నేను మహాపాపిని నా జీవితం కూడా చోరీతోటే నేను గడిపాను ఎంతోమందిని మొచ్చి వాళ్ళ ధనాన్ని అపహరించాను నా ఈ పాపాన్ని పోగొట్టేటువంటి ఉపాయం ఏమిటో నువ్వు చెప్పవలసింది ఆయన కాల అప్పుడు ఆయన నెట్టి వేసాడా నెట్టి వేయలేదు నువ్వు బంధిపోతుంది నా దరిదాపులు రాకు నన్ను ముట్టుకోకు నన్ను ముట్టుకోకు అని అంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో వీళ్ళు ఇలా మొదలుపెట్టారు ఈ మధ్యకాలం అంటే ఇప్పుడు కాదు కొంతకాలం కట్టా మొదలుపెట్టారు నువ్వు దూరంగా పో దూరంగా పో పోపోపో ఇప్పటికీ కూడా స్వామీజీ వస్తున్నారు వెళ్ళిపోండి జరగండి ఇటు వెళ్ళిపోండి అటు వెళ్ళిపోండి అని అంటూ ఉంటారు మీరు వినే ఉంటారు సో ఆ రకంగా పని నారుసి వేయటం తప్పు సరే ఎవరో విఐపీ వస్తుంటే దారి క్రియేట్ చేయటం ఒకవ లెక్క దారి ఏర్పాటు చేయడం ఒకటి అది కరెక్ట్ కానీ ఆయన ముతుకులుతాడేమో తగులుతాడేమో ఆయనకి ఏదో అపవిత్రుడైపోతాడేమో అనే ధోరణితో త్రోసి వేయటం మహాదోషం చాలా తప్పు అది అది మరి ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి అలా చేస్తున్న వాళ్ళనే అటగాలి వెళ్ళి ఎందుకు చేస్తున్నారా అనేట వాటెవర్ సో నారదుడు త్రోసి వేయలేడు పైకి లేవతీశాడు కౌగులించుకున్నాడు ప్రేమని ఇచ్చినాడు ఇచ్చి నీకు జీవితాన్ని తరించే ఉపాయం ఒకటే ఒకటి రేటుంటే రామనామాన్ని నువ్వు హృదయపూర్వకంగా జపించు అని రామనామాన్ని ఉపదేశం చేశాడు ఏదో కథలో మరా అన్నాడని చెప్తారు పోలని కథలో చెప్పి చెప్తారు అంత రామనామాన్ని ఉపదేశం చేశాడు కదా ఆయన రామనామాన్ని జపం ఒకప్పుడు బందిపోటు దొంగ అయిన మనిషి ఇప్పుడు వాల్మీకి మహర్షి అయినాడు కాబట్టి నారదుడు ఏం చేశాడు సాధుదేవ సమంతవ్య వీడు ఐదు నిమిషాల క్రితం వరకు మహాపాతీయే అయినా ఈ ఐదు నిమిషాల్లో అతని హృదయంలో మార్పు వచ్చింది కనుక ఇతను సత్పురుషుడుగానే మనం గ్రహించాలి అని స్వీకరించినాడు దుష్టుడు కనుక మనస్సు మార్చుకుంటే వాడు చాలా ఉత్తమ స్థానానికి వెళ్ళిపోతాడు దుష్టుడు యొక్క దుష్టుడు ఎందుకంటే వాడు ఉన్న శక్తి యుక్తి అంతా దుర్మార్గంలో ప్రవేశపెట్టిన వాడు వాడు మనస్సు మారితే మటుకు వాడు గొప్ప మహాత్ముడు అయిపోతాడు అది లోక తీరల్లా ఉన్నది ఈ మామూలు మేము పవిత్రులను మీరు అపవిత్రులు అంటూ కబుర్లు చెప్తే కాలక్షేపం చేసేవాళ్ళు వాళ్ళు ఇటు పూర్తిగా పవిత్రంగానూ ఉండలేరు అటు అపవిత్రాన్ని పట్టుకుని లేరు ఇటు పట్టుకోలేరు అటు పట్టుకోలేరు సగం ఇటు సగం అటుగా నడుస్తూ ఉంటుంది కానీ దుష్టుడు కనుక మనస్సు మార్చుకుంటే వాడు చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాడు అది ఆ హ్యూమన్ సైకాలజీ అలా ఉన్నది సో ఐదో తరగతి ఐదో ఫారం ఫిఫ్త్ ఫారం లేకపోతే నైన్త్ క్లాస్ వరకు అల్లరి చెల్లరిగా తిరిగిన వాడు టెన్త్ క్లాస్లో వాడు మనస్సు మారింది ఎందుకు మారిందో మారింది ఐదో తొమ్మిదో తరగతి వరకు అల్లరే తొమ్మిదో తరగతిలో కూడా పెద్ద మార్కులు ఎక్కువ రాలేదు పరీక్షకి రాసేయడు కానీ పదో తరగతికి వచ్చేప్పటికీ మనస్సు మారిపోయాడు మారిపోతూనే వాడు స్టేట్ ఫస్ట్ వచ్చేసాడంటే అలాగా కాబట్టి ఎవళ్ళైనా మనస్సు మార్చుకుని ఈశ్వరుణ్ణి అనన్య శరణాగతి చేసి భజన చేస్తూ మనం అరే చూసావురా నిన్నటిదాకా వీడు ఆ కళ్ళు కాంపౌండ్ చుట్టూ తిరిగి ఇప్పుడు దేవాలయంలో ఎంత భక్తి చేసేస్తున్నాడో చూడు ఇదంతా కూడా దొంగ వేషాలు నటన అయ్యి ఉంటుంది అని ఆ రకమైనటువంటిది దోషారోపణ మనం చేయకూడదు అదే నిన్నటిదాకా ఎంత దోషంగా ఉన్నా ఈరోజు చూడు ఎంత పవిత్రంగా ఉన్నాడో అని మనం మెచ్చుకోవాలి సాధురేవ సమంతవ్య ఎందుకంటే దుష్టుడు ఈశ్వరుణ్ణి శరణాగతి చేయాలి అనే ఆలోచనే చేయడు వాడు ఎంతసేపు సంసార విషయాలను గురించి ఆలోచిస్తాడు తప్ప సద్విషయాలను గురించి ఆలోచించమే ఆలోచించడు కానీ ఒకవేళ అదే జరిగితే జరగ శక్యము కానిదే జరిగినట్లయితే భగవానుడు కూడా వాడిని ఆశీర్వదిస్తాడు కాబట్టి మన వైపు నుంచి మనం వాడిని నెట్టివేసేటువంటి పని చేయకూడదు ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు ఆ కోటీశ్వరుడు ఏమున్నాడంటే నన్ను వచ్చి ఎవరు ప్రార్థించినా నేను పదివేల రూపాయలు ఇచ్చేస్తాను నన్ను వచ్చి పాదాలను స్పృశించి శరణాగతి చేసి ప్రార్థిస్తే పదివేలు ఇచ్చేస్తాను అని అనౌన్స్ చేశాడు అప్పుడు ఎవడో ఒక సత్పురుషుడు వచ్చి ఆయన పాదాలకి దండం పెట్టి అయ్యా నేను మీరే శరణ వేడుతున్నాను అన్నాడు పదివేలు ఇచ్చేశాడు ఒక దుష్టుడు వచ్చాడు దుష్టుడు లేదా ఒక శత్రువు వచ్చాడు ఈ కోటీశ్వరుడికి శత్రువే శత్రువు వచ్చి పాదాలకి దండం పెట్టాయి అయా ఈ వాటితోటి శత్రుత్వం అయిపోయింది నేను మీకు శరణాగతి చేసేస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఆ కోటీశ్వరుడు పదివేలు ఇవ్వాలా కలదా ఇచ్చేసేయాలంటే నువ్వు నాకు శత్రువు అని అన్నానికి వీళ్ళు ఒక దుష్టుడు వచ్చాడు అయ్యా మీ పాదాలకి నేను దండం పెడుతున్నాను శరణాగతి చేస్తున్నాను అంటాడు ఇప్పుడు నువ్వు దుష్టుడివి నేను నీకు బదివేలు ఇవ్వను అనొచ్చా అనుకోడు ఇచ్చేసేయాలంటే అదేవిధంగా భగవానుడు అంటున్నాడు ఏమని అతిచేత్ శుద్ధుడాచార వాడు ఎంత దుర్మార్గుడైనా కూడా మనస్సు మార్చుకుని వచ్చేసి మాం అనన్య నన్ను కనుక అనన్యభక్తితో శరణాగతి చేసినట్లయితే నేను వాడిని త్రోసివేయను వాడిని తప్పక నేను కరుణిస్తాను అని శ్రీకృష్ణుడు భగవానుడు అంటున్నాడు భగవానుడు కరుణించడానికి సిద్ధంగా ఉంటే మీకు నాతో అభ్యంతరం ఏముంది వరం ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నప్పుడు పూజారి గారికి అభ్యంతరం ఉంటుందండి ఉండకూడదు అభ్యంతరం ఉండొచ్చు ఒకప్పుడు ఉండకూడదు వారు కూడా మనస్సు పెద్దది చేసుకుని పెద్ద మనస్సుతో ఆదరించవలసి ఉంటుంది తర్వాత అంటే భాగవతంలో మాట్లాడు అతి పాప ప్రసక్తోపియం భూయస్ భూయస్తపస్వీ భవతి పంచి పావత పావన కొంచెం అతిశయోక్తిగా చెప్తారు అది పరమ దుర్మార్గుడే అయి ఉండొచ్చు ఒకప్పుడు ఇప్పుడు మనస్సు మార్చుకునే వాడు గొప్ప తపస్యాలైపోయినాడు గొప్ప భగవద్భక్తుడు అయిపోయినాడు అనన్య భక్తుడు అయిపోయినాడు అన్నట్లయితే వాడిని మనం బాగా గౌరవించాలి అంతేకాదండి పంక్తి పావన పావన పెద్దలు భక్తులందరూ భోజనం చేసిన చోట భోజనం కలిసి భోజనం చేస్తారు భక్తులందరూ ఆ భోజనం చేసేప్పుడు పంక్తికి మొదట మహాభక్తుడిని కూర్చోబెడతారు పంక్తికి మొదట ఆయన కూర్చుంటే ఆ పంక్తికి ఒక పవిత్రత వస్తుంది అనే అభిప్రాయం ఈ ఈ దుష్టుడే అయినప్పటికీ ఇతను మహాభక్తుడుగా మారిపోతే ఆ పంక్తికి మొదట ఇతన్ని కూర్చోబెట్టచ్చు అంత ఉన్నత స్థానాన్ని కూడా మనం ఇవ్వవచ్చు అది మనం అర్థం చేసుకోవాలి సాధారణంగా సమాజంలో ఎలా ఉంటుందంటే అధికారాన్ని బట్టి పదవిని బట్టి మర్యాదను చేసుకుంటూ పోతారు ఇప్పుడు దేవాలయానికో లేకపోతే ఒక పూజాస్థానానికో ఒక భేదవాడు వచ్చాడనుకోండి వాడు ఎంత గొప్ప భక్తుడైనా ఈ ఆర్గనైజర్స్ బేదవాడిని ఆదరించారు భక్తిని బట్టి వాళ్ళు ఆదరించారు వాళ్ళు ఎంతసేపు పదవిని బట్టి అధికారాన్ని బట్టి ఆదరిస్తారు ఇలాంటి దోషాలు కొన్ని సామూహికమైన సందర్భాల్లో ఉంటాయి అని చెప్పనే మనం చాలా పెద్ద మనస్సు కలిగి వాడు ఒకప్పుడు దుస్తుడే అయినా నేను చెప్పిన మాటే మళ్ళీ అంటున్నాను మనం అతని యొక్క హిస్టరీ షీట్ని రౌడీ షీట్ అంటే అంటే ఒక షీట్ మెయింటైన్ చేస్తారనమాట రౌడీ మీద ఒక షీట్ మెయింటైన్ చేస్తారు రెండు వేల ఆరులో వీడి ఎలాంటి చేసాడో రెండు వేల ఏడులో ఎలా చేసాడో చేసుకుంటూ ఉంటారు వీడు వచ్చాడనుకోండి పోలీస్ స్టేషన్కి వచ్చాడనుకోండి ఆయన ఇప్పుడు రౌడీ గారు వచ్చాడనుకోండి అంటేనే పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే షీట్ ఓపెన్ చేస్తాడు రౌడీ షీట్ని ఓపెన్ చేసి చూస్తాడు ఆ షీట్ చూస్తాడు ఓహో వీడు ప్రతి సంవత్సరం చేసి జైలుకు వెళ్తూనే ఉన్నాడనమాట ఇప్పుడు వాడి చూస్తాడు ఆ ఎలా ఏదిగ పడ్డాడు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అతనితోటి వాడి హిస్టరీ చూసి వాడి రౌడీ దుస్తుడు అని ముద్ర వేసి ప్రవర్తిస్తాడు అంతేగాని అతని మంచితనం ఏమైనా ఉందా అని అనుకోడు కండిషనింగ్ అయిపోయి ఉంటుండే కండిషన్డ్ తోటి కండిషన్డ్ మైండ్ తోటి ప్రవర్తిస్తాడు ఎందుకని హిస్టరీ షీట్ చూస్తున్నాడు కనుక షీట్ చూస్తాడు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి ఇవాళ ఇంటర్వ్యూ చేసి ఆయన మిమ్మల్ని ప్రశ్నలు అడిగే ముందు మీరు ఇంకా నడిచి దగ్గరికి వెళ్తూనే మీ బయోడేటా చూస్తూ ఉంటాడు ఏమన్నా మీరు ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీలో బస్ అయ్యారా ఆ రన్ని ఫస్ట్ క్లాస్ లో బస్ అయినట్టున్నారే ఫిజిక్స్ లో మార్కులు ఎందుకు తక్కువ చేయంటారు మీకు అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు అంటే హిస్టరీ షీట్ చూసి మాట్లాడతాడు తర్వాత అతన్ని ఉద్యోగం తీసుకుంటాడా మానేస్తాడా అన్నది హిస్టరీ షీట్ని బట్టి ఉంటుంది భగవానుడి దగ్గరికి భక్తుడు వెళ్తే భగవానుడు నేను హిస్టరీ షీట్ని చూడను అని అంటున్నాడు సాధురేవ సమంతవ్య వారి హిస్టరీలో ఎన్ని దోషాలున్నా నేను మాత్రం హిస్టరీని చూడను ఇప్పుడు ఎలా ఉన్నాడు చూసుకుంటా ఇప్పుడు కూడా దోషాలు ఉంటే అరే నువ్వు మోసం చేస్తున్నావు దేవుడి దగ్గర కూడా మోసం చేస్తున్నావా ఆత్మవంచిన చూసుకుంటున్నావు ఉపవతలు కనుక ఇప్పుడు మోసం ఏం లేడు ఇప్పుడు పవిత్రంగా ఉన్నాడు అంటే క్రితం క్షణం వరకు ఉన్న హిస్టరీ కూడా అనవసరం అదంతా కూడా తుంపేసి రా భక్తి సామ్రాజ్యంలో నువ్వు ప్రవేశించు విఆర్ వెల్కమ్ అని ఈశ్వరుడు స్వాగతిస్తాడు కాబట్టి ఈశ్వరుడు స్వాగతించగాలి అండి మనం ఎందుకు అడ్డుపడాలి ఆ పాపం మనం ఎందుకు కట్టుకోవాలి కాబట్టి శ్రీకృష్ణుని యొక్క సందేశం ఏమిటంటే సాధురేవ సమంతవ్య చూద్దాం భాష్యకారులు ఏమంటారు అవతారిక శృము మద్భక్తేర్మాహాత్మ్యం నా భక్తి యొక్క మహిమ ఎంతటిదో చూడుము అని అంటున్నాడు మహాత్మా అని పదం మహాత్మా మహాన్ ఆత్మా విశ్వస మహాత్మా మహాత్మన భావ మహాత్మ యొక్క మనస్థితి ఆ స్టేటస్ దానికి ఏమొస్తుందంటే యా వస్తుంది ఆది వృద్ధి మాలో ఉండే అకారం దీర్ఘం అవుతుంది మా అవుతుంది మాకి పక్కన యా పెట్టాలి క్ఞయా అవుతుంది ఈ పదాన్ని ప్రతి వాళ్ళు తప్పులుగానే అందుకోసమే చెప్తున్నా దాన్ని దీర్ఘం లేకుండా మహాత్మ్యం అంటారు మహాత్మ్యం కాదు మాహాత్మ్యము మహాత్మ్యం అని ఉండదు అసలు యా పెట్టారంటే మొదట వృద్ధి రావాల్సిందే మాహాత్మ్యము కొంతమంది మహాత్మ్యం అంటారు ఆ యాప్ అలకరం తప్పు మాహాత్మ్యము కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు మా దీర్ఘం హ్రస్వం చేస్తారు ఆ దీర్ఘాన్ని హ్రస్వం చేస్తారు సకార మకార యకారాల్లో మకారం ఎగర కొట్టేస్తారు ఇంకేం మిగిలింది మహత్యం కానీ ఈ విధంగా ఆ పదార్థి ఎంత భ్రష్ పట్టించాలో అంతా చేస్తూ ఉంటారు సమాజంలో సో అలా చేయకూడదు తప్పు ఆ సంస్కృత పదం కదా కరెక్ట్గా మనం భాష్యూ చదువుకుంటున్నాం కనుక కరెక్ట్గానే వచ్చేస్తాం అన్నాము మా భక్తి యొక్క మహాత్మ్యమును వినుము దాని మీకు ఆ పదం కఠినం అనిపిస్తే దానికి ఆల్టర్నేట్గా మహిమ అనొచ్చు భక్తి యొక్క మహిమను గురించి వినుము మహిమ అంటే మళ్ళీ మీరు అనుకుంటున్న మహిమ కాదండీ మహిమ మామూలుగా లోకంలో మహిమలు అనేవి ఒకటి ఉంది అదేమి అదేం మహిమలు కావు అవన్నీ కూడా హస్తలాఘవము తప్ప దాంట్లో మహిమలనేవి నేనే లేవు మహిమలేం లేవు మహిమ ఒకటే ఉన్నది మీరు ఈశ్వరుణ్ణి ఈ క్షణంలో భక్తి చేస్తే ఇప్పుడు ఈ క్షణంలో మీరు భక్తి చేస్తే నిష్కామ భక్తి చేస్తే వెను వెంటనే అదే క్షణంలో మీ మనస్సు ప్రసన్నంగా అయిపోతుంది అది మహిమ అది మహిమ అవుతుంది తప్ప జీవులో పెట్టుకొచ్చి మీరు కనపడకుండా జీవులో చూపిస్తే మహిమ అవుతుందండి కాబట్టి ఇది మహిమ శృను భక్తేర్మాహాత్మ్యం మహిమ భక్తి యొక్క ఇది మహిమ ఎంతటి దుష్టుడైనా హిస్టరీ షీట్ అంతా కూడా చేరిపోవతలు పారేసి వాడిని భక్తి సామ్రాజ్యంలోకి వెల్కమ్ చేసేస్తున్నాడు భగవంతుడు అది మహిమ అంతేగాని పిచ్చి పిచ్చి చేస్తున్న మహిమలు అవ్వవు కనుక అపి చే అపి చే అంటే అని ఇంగ్లీష్లో ఈవెందు అలా అయినప్పటికీ ఎలా అయినప్పటికీ సుదురాచార సుష్ దురాచారతీవ కుత్సి వాడు అన్ని చెడు పనులే చేస్తాడు మామూలు చిల్లర మల్లర చెడు పనులు చేడు చెడు టాప్ మోస్ట్ చెడు పనులు ఉంటాడు అది వాళ్ళ లక్షణం అలాంటి వాడే అయినప్పటికీ అతీవ అతి సుతరాము ఏవగించుకొనదగిన కుత్స అంటే ఏవగించుకొనదగిన నడవడి గలవాడే అయినను పెద్దలు వాడు చేసేటువంటి పనులు చూసి ఏవగించుకుంటారు వాడి వాడి ముఖం చూడద్దు మనం వాడి ప్రసక్తి వద్దు అంత తప్పు పనులు చేస్తాడు వాడు అని ఏవగించుకుంటారు అటువంటి నడవడి గలవాడే అయినప్పటికీ భగవాన్ బుద్ధుడు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళే ప్రయత్నంలో ఉంటాడు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఉన్నప్పుడు ఎవరో చెప్తారు చూడండి ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్ళేప్పుడు మధ్యలో అడవి దారి బందిపోటు దొంగలు ఉన్నారు అక్కడ అంటే బీహార్లో అప్పుడు కూడా అలాగే ఉండేది అన్నమాట అయిపోయి సో ఈ బందిపోటు దొంగలందరికీ నాయకుడు కూడా ఉన్నాడు వాడి పేరు అంగుళిమాలు అంగుళిమాలి అంటే వాడికి ఫ్యాడ్ ఒకటి ఉంది అంటే ఒక ఫ్యాడ్ అంటారు వాడి వల్ల శాడిస్ట్ అంటే అప సొమ్ము అపహరిస్తే వాడికి తృప్తి కలగదు సొమ్ము అపహరించి వాళ్ళని మొత్తాలి వాళ్ళని కొట్టాలి కొడితే కూడా వాడికి తృప్తి కలగదు హింస పెట్టాలి సంహరించాలి రక్త పిపాసి రక్త పిపాసి అలాంటి దుష్టుడు ఉన్నాడండి వాడు బంధిపోటు దొంగతనం అంటే నా దగ్గర ఏంటంటే మేము ఈ దగ్గరేం కానీ వాడు మిమ్మల్ని హింసించి సంహరిస్తాడు మేము యూ డోంట్ వాంట్టు లూజ్ you మీరు ఆ గ్రామానికి వెళ్ళద్దు అని ఈ గ్రామం వాళ్ళు చెప్తారు మేమే మానేసాము ఆయన అన్నారు నాకేం పర్వాలేదు అని వెళ్తూ ఉంటాడు ఈ అంబుల్మాలు ఎక్కడి నుంచో చూస్తాడో గుట్ట నుంచి చూస్తాడు ఎవరా ఈ సన్యాసి అని వస్తాడు వచ్చి అదురుగా నిలబడతాడు ఏ పంతులు ఆగంటాడు ఈ నీ దగ్గర ఉందో ఈ దగ్గర పాత్ర ఉందో ఇదే తమ్ముడు ఇది తప్ప అది లాగేసుకుని నిన్ను చంత స్థానం అని కత్తిపై ఎత్తితే నా వాడి కళ్ళల్లో చూస్తాను వాడికి ఏమిటంటే వీడు కట్టిపైకి ఎత్తునప్పుడల్లా వాడి యొక్క ఈ చంపబడేవాడు భయంతో వణికిపోతే ఉండేవాడు ఆ భయం కనబడి ఇది వాడి కళ్ళల్లో ఆ భయాన్ని చూసి అబ్బా నేను ఎంతటి గొప్పవాడను వీడిలో ఇంతటి భయాన్ని కలిగించిన మొనగాడను సుమా నేను అని సంతోషపడిపోతే వాడు నరికివాడు అది వాడి లెక్క నరకడం అయిన తర్వాత గుర్తుగా అంటే దీన్ని ఏమంటారంటే శోభనీరు అంటారు గుర్తుగా వాడి బొటకినవేలు కోసి దాన్ని ఒక మాలలో గుచ్చుకుని అది మెల్ల వేసుకుని తిరుగుతూ ఉంటాడు వాడు పరమ కిరాతకుడు అనమాట అలాంటి మాల ఒకటి మెల్ల ఉంది అంగుళి మాల ఆ మెడ ఆ మాలలో డెబ్బయో ఎనభయో బొటనగురేళ్ళు ఉన్నాయి ఇప్పటికీ అంతటి కిరాతకుడు వాడు వాడు ఈయన కళలోకి చూస్తే ఈయన కళలో భయము లేదు రేపు కత్తి మెడ మీద పెట్టినా భయం లేదు కోపం లేదు ద్వేషం లేదు ప్రేమయే తనపడింది కానీ మిమ్మల్ని తిప్పుతున్న వాడిని మీరు ప్రేమించగలరా ఛాలెంజ్ మిమ్మల్ని తిప్పుతున్న వాడిని మీరు ప్రేమించగలిగితే అప్పటికి మీరు మీ మనస్సుని జయించినట్టు లెక్క మీకు అపకారం చేసిన వాడిని మీరు ఆశీర్వదించగలరా అప్పటికి మీరు మనస్సుని జయించినట్టు లెక్క అంతవరకు జయించినట్టు కాదు సో భగవాన్ బుద్ధుడు అతన్ని ప్రేమగా చూస్తున్నాడు ఆ ఏడు అధిమోహం తప్పు పని చేయబోతున్నాడు వీటికి రక్షణ కలిగితే బాగుండను అని ప్రేమతో చూస్తున్నాడు ఆయన ఆ ప్రేమను చూసేప్పటికీ వాడికి సంఖ్య కలిగింది ఏంట్రా ఇలా చూస్తుంది వీడు భయపడ్డేవితే అడుగుతాడు ఏ పొంతలు నీకు భయం లేదా నేను మెడ నరికేయడానికి ఈ క్షణంలో నరికేయడానికి నేను రెడీగా ఉన్నానంటే నాకు భయం లేదు కోపం లేదా లేదు పాపం లేదా లేదు మరి ఏమిటి ఉంది నాకు నీకు మరి ఏముంది నీకు అంటే నీపై కరుణ నా మీద కరుణ నేను నిన్ను చంపబోతుంటే నా మీద కరుణ ఏమిటి నీకేం పిచ్చా నేను నీ మీద కరోనా చూపించాలి కానీ నువ్వు నా మీదేమిటిరా కరోనా చూపించేది అంటే నువ్వు నువ్వు తప్పుదారిని వెళ్తున్నావు నీ వినాశాన్ని నువ్వు కొను నువ్వు నిన్నే హింసించుకుంటున్నావు ఇతరులను నువ్వు హింసించేది ఏమీ ఉండదు నువ్వు అందరూ ఆత్మస్వరూపులే నీ ఆత్మయే నా ఆత్మ కాబట్టి నువ్వు నన్ను హింసించడం ద్వారా నిన్ను నీవు హింసించుకుంటున్నావు ఆత్మవాది బుద్ధుడు ఆత్మవాది శూన్యవాది కాదు ఆత్మవాది ఆత్మ ఒక్కటి నీకు నాకు ఆత్మలో భేదం ఏమీ లేదు అని చెప్తే వాడు ఆశ్చర్యపోతాడు ఆత్మ ఏమిటి అని అడుగుతాడు ఆ కత్తి తీస్తాడు అయన ప్రసంగం పుట్టేటప్పటికీ ఆయన కాలు పట్టుకుంటాడు పట్టుకుంటే నువ్వు ఇంతకుముందు ఇంతమందిని చంపావు అంతమందిని చెప్పావు అని హిస్టరీ షీట్ తీడు ఆయన రౌడీ షీట్ తీడు శిష్యుడి కింద చేర్చుకుంటాడు నేను సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాను నేను సన్యాసిస్తున్నాను అంటే తీసుకోమంటాడు సన్యాసం వేస్తాడు కానీ చెప్తాడు నువ్వు ఈయంతో పాటు వస్తూ ఉంటాడు విలేజ్కి నువ్వు నాతో పాటు వస్తున్నావు సన్యాసం తీసుకుంటానంటున్నావు ఆ ప్రజలకి దగ్గర నువ్వు అపహరించిన సొమ్ము వాళ్ళకి ఇచ్చేయగలుగుతావా అంటే కొంత ఖర్చు పెట్టేశాను కొంత భోగం అయిపోయింది ఉన్నదేదో ఇచ్చేస్తాను కొని ఉన్నదేమి అంటే వెళ్ళి ఆ గుహలో దాచిపెట్టినటువంటి ఆభరణాలు అన్నీ మోసుకొస్తాడు బుట్టలో వేసుకున్నాడు ఇవన్నీ నా దగ్గర మిగులు ఉన్నాయి కాదా ఆ గ్రామానికి వస్తారు మరి వాళ్ళందరికీ ఇచ్చేస్తే వాళ్ళు నిన్ను తిడతారు నువ్వు మరి ఏం చేస్తావంటే నేనేం మాట్లాడినా వాళ్ళు కొడితే కొట్టినా మాట్లాడినా చంపితే చంపితే మాట్లాడు గ్రామంకి వస్తాడు వార్త పెడతారు భగవాన్ బుద్ధుడు వార్త పంపిస్తాడు అంగుళిమాలడు వస్తున్నాడు ఎవరెవడైతే వాడి దగ్గర సంపదను అపహరింపజేసుకున్నారు వాళ్ళ సంపదను అపహరించినాడో వాళ్ళందరూ వచ్చినట్లయితే ఏమైనా నిధులుంటే మీ సొత్తులు మీరు తీసుకోవచ్చు అని వార్త పెడతాడు గ్రామస్తులందరూ జమకూడతారు అందరూ అంగుళిమాలుడిని తిక్కే ప్రయత్నం చేస్తారు భగవాన్ బుద్ధుడు చెప్తాడు శాంతంగా ఉండని ఏం చెప్తాడు ఆయన వినరు జనం వింటారండి శాంతంగా ఉండదని చెప్పే వింటారా వినరు మానవ స్వభావం ఎలా ఉంటుందంటే రాముడు ఉన్నప్పుడు రాముని మాట వినరు కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుని మాట వినరు బుద్ధుడు ఉన్నప్పుడు బుద్ధుని మాట వినరు ఆయన చచ్చిపోయిన తర్వాత వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటారు ఇది మామూలు మానవ స్వభావం విగ్రహాలు పెట్టుకుంటారు ఎక్కడ పావు ఎక్కడ పెడితే అక్కడ విగ్రహాలు పెడతారు ఏం చేసుకుంటారు విగ్రహాలని మానవ స్వభావం అలా ఉంటుంది ఎందుకు అలా ఉంటుందండి ఏమో ఎందుకలా ఉందో సృష్టి అలా ఏడిసింది మనం ఏం చేస్తున్నానికి సో ఆయన చెప్తాడు శాంతంగా నా శిష్యుడు అని చెప్తాడు ఆయన వినకుండా కొంతమంది ఇతడి నుండి మీతో వేస్తారు ఇమ్ముతారు ఏం మాట్లాడు రాళ్ళు వేసి ఏం మాట్లాడు వాళ్ళ సొమ్ములన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాడు బుద్ధుడు అతను పక్కన నిలబడ్డడం కారణంగా అతనికి దెబ్బలు తగ్గు తగులుతాయి బుద్ధుడు పక్కన నిలబడి ఉండకపోతే మొత్తి చంపేసేవారు ఈయన వెళ్ళి అతను పక్కన నిలబడడం మూలంగా రాళ్ళు వేయడానికి అడ్డం వస్తుంది వాళ్ళ సొమ్ములు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత చేపట్టుకుని తీసుకెళ్లి అతని గాయాలు కడిగి మందు రాస్తాడు బుద్ధుడు వీడి గాయాలతో వీళ్ళు రాళ్ళు వేసుకొడతారు ఆ విధమైనటువంటి మార్పు అతనిలో వస్తుంది అంగుళి వాళ్ళు గొప్ప శిష్యుడు భగవాన్ బుద్ధుని శిష్యులలో ఉత్తమ స్థాయికి చేరుకుంటాడు కాబట్టి మనస్సు మారింది అంటే ఆ దుష్టుడు ఎంత దుష్టుడో అంత సజ్జనుడైపోతాడు మానవ స్వభావం అలా ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా కంగారు వాళ్ళని నిందించరాదు ఎంతటి కుత్సిచారుడైనప్పటికీ భాష్యకారులు భక్తిని చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు మాం అనన్యత్ అనన్య భక్తి సన్ నాయడల భక్తిని చేస్తున్నాడు నన్ను ఉద్దేశించి భక్తిని చేస్తున్నాడు అంటే మరి జనం అనొచ్చు మేమందరం దేవుణ్ణి ఉద్దేశించి చేస్తున్నావా అంటే చేయట్లేదా అంటే ఏమో చెప్పలేము మీరు డబ్బును కోరి దేవుణ్ణి పూజిస్తే భక్తి అంటే ప్రేమ కదా మీ ప్రేమ ఎక్కడ ఉన్నట్టు డబ్బు మీద ఉన్నట్ట దేవుడి మీద ఉన్నట్ట దేవుని మీద లేదు డబ్బు మీదే ఉన్నది ఓ దేవుడా నేను నిన్ను పూజిస్తున్నాను నాకు ధనము నిమ్ము అంటే ప్రేమ ఎవరి మీద ఉంది ధనం మీద ఉంది నాకు స్వర్గము నిమ్ము అన్నాడు అనుకోండి ఇప్పుడు ప్రేమ ఎవరి మీద ఉన్నట్టు స్వర్గం ఉంది కీర్తి ప్రతిష్టల కోసం దేవుడిని పూజిస్తే కీర్తి ప్రతిష్ఠల మీదే ఉంది ప్రేమ తప్ప దేవుడి మీద లేదు ప్రేమ కాబట్టి అలాంటి భక్తి కాదు ఇక్కడ మనం మాట్లాడే అనన్యభాక్ అంటే అనన్య భక్తి సన్ భక్తి అంటే ప్రేమ ఇతరము మీద లేదు ఈశ్వరుని మీదనే గలదు ఇక్కడ దీంట్లో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే నామరూపాత్మకమైన జగత్తుని మనిషి ప్రేమిస్తాడు నామరూపాలని ప్రేమిస్తాడు ఎందుకంటే ఎవనుకుంటాడంటే మనిషి నామరూపాలు ఎదురకుండా కనబడుతూ ఉన్నాయి కదా కంటికి కనబడుతున్నాయి కదా కాబట్టి సత్యము అనుకుంటాడు వాటిని ప్రేమిస్తాడు దేవుడిని ప్రేమించడా అంటే ఏదో గెలగిలలాడతాడు దేవుణ్ణి ఎలా ప్రే ఏది ఎక్కడున్నాడు దేవుడు కనపడుతున్నాడా కొని కనపడితే వెళ్ళి వాటేసుకొని ప్రేమించవచ్చు కనపడ్డు ఎలా ప్రేమించడం అదే మీద రావాలి అదే కష్టం దాంట్లో ఉన్న ఇబ్బంది అది ఈ రకమైన అధ్యయనము శ్రవణము ఇదంతా సో వేదాంతంలో మొట్టమొదటి తెలుసుకోదగిన సత్యం ఏమంటే కంటికి కనబడే నామరూపములు ముఖ్య అని సత్యము కాదు నామరూపములకు అధిష్టానంగా అఖండ సద్రూపుడుగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇది ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుణ్ణి ప్రేమించాలి దీంట్లో రహస్యం ఏమిటంటే ముందు ఈశ్వరుణ్ణి ప్రేమించిన తర్వాత నామరూపాలను తిరస్కరించాలా లేక ముందు నామరూపాలను తిరస్కరించి లేక తర్వాత ఈశ్వరుణ్ణి ప్రేమించాలా అంటే ఇదో కొంత అదో కొంత ఇటువటు కూడా ఇటు వర్క్స్ బోత్ వేస్ నామరూప తిరస్కారం అత్యవసరం నామరూపములు మిథ్య అని నామరూపాలను తిరస్కరిస్తూ నామరూపాలకి మూలంలో ఉండే అధిష్టానాన్ని గుర్తించడం అభ్యాసం చేయాలి చిన్న చిన్నగా అభ్యాసం చేయాలి చిన్న చిన్న స్టెప్స్లో అభ్యాసం చేయాలి భక్తిని ఎలాగ సంపాదించడం అనేది చెప్తున్నాను చాలాసార్లు చెప్పాను అయినా మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆభరణములు బంగారము దృష్టాంతం తీసుకోండి ఆభరణాల మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి బంగారానికి విలువనివ్వడం ప్రారంభించాలి బంగారముకి విలువ ఇవ్వాలి ఉంది కదా బంగారానికి విలువ ఉంది ఆ విలువ ఉండాలి కానీ ఆభరణాలకి మాత్రం విలువనివ్వడం మానేసేయాలి చిన్న స్టెప్ అది ఆ స్టెప్ తీసుకోవాలి తర్వాత హ్యమైనటువంటి లేబుల్స్ కొన్ని ఉంటాయి వీడు మనవాడు వీడు పరాయి వాడని వీడు మన కులం వీడు ఇంకో కులం అని లేకపోతే వీడి తెల్లగా ఉన్నాడు వాడిని అల్లగా ఉన్నాడని ఈ బాహ్యమైనటువంటి ఆకారంలో ఉండే భేదాలను వాటికి విలువనివ్వడం మానేసి అందరి మానవుల హృదయంలో సమానంగా ప్రకాశించే ఈశ్వరుడికి విలువనివ్వడం ప్రారంభించాలి అందరూ ఆత్మరూపులే మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు వాడందరి హృదయాలలో కూడా ఈశ్వరుడు గలడు అని అందరినీ ప్రేమించటం అభ్యాసం చేయాలి అలాగే మీరు నామరూపాలు కనబడుతున్నా వాటికి అతీతంగా మీరు ఎదిగే ప్రయత్నం చేయాలి ప్రతి స్టెప్లోనూ అలా అభ్యాసం చేయాలి చేసే క్రమంగా ఈ నామరూపములను తిరస్కరించుట వాటికే మూలంలో అధిష్టానంలో ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని ఆ ఈశ్వరతత్వాన్ని గుర్తుపట్టుట అది అభ్యాసం అవుతుంది అప్పుడు మీకు అనన్యభక్తి అన్నది సరళంగా లభిస్తుంది లేకపోతే అనన్యభక్తి దొరకడం కష్టం అంతసేపు నామరూపాలను పట్టుకుంటూ ఉన్నాం వాటిని ఏవో పూజలు చేసి ఈ కోరికలు ఆ కోరికలు అంటే అది అది కూడా సంసారంలో భాగమే సంసారాన్ని అతిక్రమించినట్టు అవ్వదు సో దేవుడి దారిని దేవుడు ఉంటాడు మన దాన్ని మనం ఉంటాం ఏదో అప్పుడప్పుడు ఏదో దేవుడి దేవ పూజ చేసామని ఏదో సంతృప్తి తప్ప అంతకంట పెద్ద విషయం ఏం కాదు తోడా దేవుని పేరు చెప్పారు కాబట్టి ఎత్తికించె ఫలం ఉంటుంది పూర్ణస్థితి రావడం కష్టం తెలివే అనన్యభక్తి సన్ వీడి దురాచారుడు అనన్యమైన భక్తి గలవాడై దీంట్లోకి వచ్చినట్లయితే అనన్యభక్తి యొక్క మహిమ ఎట్టిది అంటే వాడింత దురాచారాన్ని చేయలేడు అనన్యభక్తి లేకుంటే దురాచారం చేస్తూనే ఉంటాడు మామూలుగా మనం చూస్తూ ఉంటాం గణపతి నవరాత్రులని రోడ్డు మీద గోతులు తగ్గేసి రోడ్డు మీద ప్రభుత్వం వాళ్ళు వేసిన రోడ్డు మీద గోతులు తగ్గి ట్రాఫిక్కి అడ్డంగా పందిరు వేసేసి అక్కడ విఘ్నేశ్వరుని పెట్టేసి పూజ చేసేస్తూ ఉంటాడు ఇంకెక్కడా చూట్లేదా ఆ పూజ చేసుకున్నప్పుడు ఆ బస్తీలో ఉండే మునగాడు ఒకడు ఉంటాడు నాయక్కడను ఒకటి ఉంటాడు ఆ బస్తీలో ఆ యనంటే రౌడీ గారని అర్థం ఆయన్నే ఇన్వైట్ చేస్తాడు పూజకి స్పెషల్ గెస్ట్ కింద ఆయన వచ్చి చాలా గంభీరంగా ఆయన వస్తాడు ఆయన చుట్టూ నలుగురు ఐదుగురు పిల్లలౌడీలు ఆయనకి తోడుగా ఉంటారు ఎప్పుడను తర్వాత బొజ్జ కూడా పిలిచి ఉంటాడు ఆయన ఎలా గంభీరంగా నడుచుకుంటూ వచ్చి ఆ పువ్వులు అందిస్తారు వీళ్ళు పళ్ళెలో గుప్పటి పువ్వులు తీసుకుని విధ్వేశ్వరుడు మీరు దండం పెట్టేసి గట్టిగా దండం పెట్టేసి వెళ్ళిపోతాడు ఏదో చందా ఏ వంద రూపాయలు రా లేదా ఐదు అలాంటి భక్తి కాదు మనం మాట్లాడుతూ ఉంటాం నాట్ దట్ కైండ్ అఫ్ భక్తి అది కూడా భక్తే సొంత భక్తి అలాంటి అరౌడీ గారు వచ్చి దండం పెట్టి వెళ్ళారంటే ఆ విఘ్నేశ్వరుడు యొక్క మండపానికి ఇబ్బందులు ఏమి ఉండదు ఎవరిలో ఇబ్బందులు కలిగించరు కాబట్టి ఆ మండపాన్ని మనం కొనసాగించదు ఎందుకంటే ఆయన భక్తులు పెట్టి మిగతా వాళ్ళు అలాంటి అందరూ దూరంగా ఉంటారు డోంట్ డిస్టర్బ్ డేట్ సో ఆ రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం అలాంటి భక్తి గురించి మాట్లాడటం లేదు రేపొద్ద ఎక్కడైనా మీరు ఈ శ్లోకం అలాంటి సందర్భంలో గుర్తు కాదు సుమా అని చెప్పడం కోసం నేను ఇక యజ్ఞాసులు చేశాను అట్లైక్ దాట్ అనన్య భాక్ అనన్య భక్తి పూర్ణమైనటువంటి భక్తి అటువంటి మార్పు కనుక ఆ వాడిని ఈశ్వరుడు నిరాకరించడు రామాయణంలో చక్కటి దృష్టాంతం ఉన్నది విభీషణుని రావణాసురుడు దేశ బహిష్కార శిక్ష విధిస్తాడు నువ్వు నా సామ్రాజ్యంలో ఉండడానికి వీరలేదు నీకు అరగంట టైం అరగంట లోపల నువ్వు నీ సపోర్ట సెవెళ్లైనా ఉంటే వాళ్ళు ఇల్లు వాకిలి వదిలిపెట్టి కట్టుబట్టలతో వెళ్ళిపోవలసిందే అని నిండు పేరోలగములో శిక్ష వేస్తాడు రావణాసురుడు చక్రవర్తి కదా ఒకసారి శిక్ష వేసేదంటే అది అమలై తీరుతుంది దానికి తిరస్కారాన్నించే అవకాశం లేదు వెంటనే విభీషణుడు లంకను తేజించేస్తాడు విడిచిపెట్టేస్తాడు అయితే విభీషణులు యొక్క సపోర్టర్స్ నలుగురు ఉంటారు వాళ్ళు మేము విభీషణులు సపోర్టర్స్ అంటారు అంటే వాళ్ళు కనుక అలా చెప్పినట్లయితే వాళ్ళని కూడా బహిష్కారం అయిపోయినట్టే లెక్క వాళ్ళు కూడా విభీషణులతో పాటుగా లంకను బహిష్కరించేస్తారు సముద్రాన్ని దాటి అంటే వాళ్ళు ఆకాశయానం అది చేస్తారు రాక్షసులు సముద్రాన్ని దాటి ఇటు రావణాసు రాముడు శ్రీరాముడు ఇటువైపు సైన్య స్కంధావారము అంటారు అంటే సైన్యమంతా కూడా విడిది తీరి ఉంటుంది సముద్రపు తీరాన ఇప్పుడు సముద్రానికి ఒక సేతువుని కట్టి దాటి వెళ్ళి లంక మీద దండయాత్ర చేయాలి అది ప్రోగ్రాం ఆ ప్రయత్నంలో ఉంటారు రాముడు మిగతా వాళ్ళందరూ కూడా శిబిరాల్లో ఈ లక్షల మంది వానర సైన్యంతో శ్రీరాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు వీళ్ళకేమో హనుమంతుడు మొదలైన వాళ్ళు సేనానాయకులు సో ఆ హడావిల్లో ఉంటారు అప్పుడు వీళ్ళు వస్తారు విభీషణులు నలుగురు రాక్షసులు వస్తారు ఈ వానరులు ఏం చేస్తారంటే వీళ్ళని పట్టుకుంటారు పట్టుకోవడానికి వాళ్ళేం పారిపోవట్లేదు వాళ్ళంతర వాళ్ళే వచ్చారు పట్టుకుని నాలుగు మొత్తి ప్రయత్నం కూడా చేస్తారు మీ వల్లే మేము ఎంత కష్టాలు పడుతున్నాం మీరు రాక్షసులు కదా అని వాళ్ళు ఆలోచించకుండా నాలుగు మొత్తు ప్రయత్నం చేస్తే హనుమంతుడు గమనించి అదే వాళ్ళని నొప్పద్దు లించి చేయొద్దు వాళ్ళు వచ్చింది ఏమిటో అసలు విషయం ఏమిటో కనుక్కోండి ఎవళ్ళు అంటే వాళ్ళు చెప్తారు ఇలా మేము విభీషణుని అభిచరులో ఈయన విభీషణుడు ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే మేము శ్రీరాముణ్ణి శరణం వేడటం కోసం వచ్చినాము అంటే మరి మీరు రావణాసురుడి పార్టీ కాదా అంటే మేము డిఫెక్ట్ అయిపోయాం పార్టీ మారిపోయాం రావణాసురుణ్ణి విలుబెట్టేసి వచ్చాము మమ్మల్ని బహిష్కరించినాడు రావణాసురుడు పార్టీ మేము మారడం కాదు మమ్మల్ని బహిష్కరించాడు రావణాసురుడు అంటే ఓహో అలాగానే అప్పుడు హనుమంతుడు ఏంటి తెస్తాడంటే వార్త పంపిస్తాడు శ్రీరాముడి దగ్గరికి ఇప్పుడు శ్రీరాముడు అంటున్నాడు తీసుకురండి అంటే అప్పుడు చిన్న సమావేశం నిర్వహిస్తారు విభీషణులు ఆయన అనుచరులు నలుగురు వాళ్ళని వాళ్ళ మీద మట్టిపోసి రాళ్లు వేసి ఉన్నారు కూడా వీళ్ళు వాళ్ళ పాపం అలసిపోయి ఉన్నారు వాళ్ళని కూర్చోబెట్టి ఒక సమావేశం నిర్వహిస్తారు ఆ సమావేశంలో రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు ఉన్నత స్థానాలు ఆక్రమించి నేతా వాళ్ళందరూ చుట్టూ కూర్చుని ఉంటారు ఆ నేతా వాళ్ళలో జాంబవంతుడు హనుమంతుడు అంగదుడు నలుడు నీరుడు వీళ్ళందరూ ఉంటారు సుషేణుడు ప్రధాన సేనా నాయకులు అందరూ ఉంటారు అప్పుడు రాముడు అడుగుతాడు వీళ్ళు వచ్చారు అప్లికేషన్ పెట్టారు నా పక్షాన్ని చేరతానని అవడానికి రావణాసురుడి పక్షం వాళ్ళే కానీ మరి ఇప్పుడు శరణాగిరి చేస్తున్నారని అప్లికేషన్ పెట్టారు మీ అందరు అభిప్రాయం అయితే అని అడుగుతాడు ఆయన అలా ఎందుకు అడుగుతాడంటే తన డెసిషన్నీ వాళ్ళని ఎత్తిమీద ఇంపోజ్ చేసినట్టుగా ఉండకూడదు ఒక కన్సెన్సెస్ వచ్చినట్లయితే వాళ్ళందరూ స్వీకరించాలి విభీషణున్నాయి తను విభీషణుని ఇంపోజ్ చేసినట్లయితే వాళ్ళకి విశ్వాసం కలగదు వాళ్ళందరూ వాళ్ళు స్వీకరించడం కోసం ఆయన అలా అడుగుతాడు అడిగితే లక్ష్మణుడు సలహా చెప్తాడు మొట్టమొదట వీడు రాక్షసుడు అన్నాయా మళ్ళీ ఒక రాక్షసుడు మారీచూడితో పెట్టుకుంటే వాడు అంత చేశాడు వీడిని నమ్మడానికి వీడులేదు మారీచూడిని నువ్వు నమ్మేవు వాడు ఎంత మోసం చేశాడో చూడు వీడిని నేనైతే నమ్మ నేనైతే వేసేయమనే అంట లంక నుంచి వచ్చాడంటే వేసేయంటే లక్ష్మణ్ లక్ష్మణకు తెలుసు కదా ఆవేశం ఎక్కువ సుగ్రీవుని అడిగితే నేను నాకుండేటువంటి అనుభవాన్ని బట్టి వీడిని తలతీసేయకపోయినా మన చుట్టుపక్కల కనపడద్దని గట్టి వార్నింగ్ ఇచ్చేసి చూసేయటానికి రిజెక్ట్ చేసేయటమే ఇంకా మళ్ళీ ఎప్పుడూ రాకూడదు ఇక్కడికి వస్తే శిక్ష వాళ్ళు తీసేయటం అని వార్నింగ్ ఇచ్చేసి తోసేయడమే నాకు నచ్చిన మార్గము అని విభీషణుడు అంటాడు జాంబవంతుని అంగదుడు అంటే నేను అని సుగ్రీవుడు అంటాడు అంగదుడిని అడిగితే నేను సుగ్రీవుడు చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తున్నాను అంటాడు నలుడు నీలుడు అలాగే అంటాడు జాంబవంతుణ్ణి ఆయన అంటాడు మనమందరం కాదని డిసైడ్ చేయాల్సింది ఆయన లంక గురించి సర్వం తెలుసున్నవాడు మన మధ్యలో పండితుడు ఉన్నాడు హనుమంతుడు అసలు ఇక్కడ మన విభూషణ్ణి తీసుకొచ్చింది కూడా హనుమంతుడే అక్కడికి వెళ్ళి కలిసి ఉంటాడు బహుశా ఏదో కొంత సమాచారం ఉంది ఉంటుంది హనుమంతుని ఒపీనియన్ తీసుకుని దాని ప్రకారం చేస్తే బాగుంటుంది అని జామవంతుడికి సలహా చెప్తాడు హనుమంతుడు యథాప్రకారంగా మాట్లాడకుండా కూర్చుంటాడు అప్పుడు శ్రీరాముడు హనుమంతుడు అడిగితే హనుమాన్ అభిప్రాయం ఏమిటని అడిగితే అప్పుడు హనుమంతుడు చెప్తాడు విభీషణుడు మంచివాడన్న శరణాగతి సత్యం సత్యబుద్ధితోటే చేస్తున్నాడని నా ఒపీనియన్ మనం విభీషణుని స్వీకరించాలి తప్ప తిరస్కరించరాదు అని హనుమంతుడు అంటాడు అంటే అప్పుడు శ్రీరాముడు ఏమంటాడంటే నేను విభీషణుల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను నలుగురితో సహా అంటే అప్పుడు సుగ్రీవుడు అబ్జెక్ట్ చేస్తాడు నేను లో అంటున్నాను హనుమంతుడు ఎస్ అంటున్నాడు కాబట్టి ఈ విషయాన్ని ఇంత తొందరగా మనం పరిష్కరించవద్దు వీ విల్ కీప్ ఇట్ పెండింగ్ అని సుగ్రీవుడు అంటాడు అని వీడు మోసం చేస్తే ఏం చేస్తావయా అని రాముణ్ణి ఛాలెంజ్ చేస్తాడు అప్పుడు రాముడు మాట అంటాడు ప్రపన్నాయ తవాస్మీకి చాచతే అభయం సర్వభూతేభ్యో దగాం ఏతద్ వ్రతం మమ అన్న శ్లోకం ఉంటుంది ఇది ప్రసిద్ధి చెందిన శ్లోకం శరణాగతికి దృష్టాంతంగా చెప్తారు వాడు దుష్టుడే అగుగాక శత్రుపక్షానికి చెందిన వాడే అగుగాక కానీ వాడు వచ్చి శరణాగతి చేస్తే ఒక్కసారి శరణాగతి చేసినా చాలు శరణాగతి ఒక్కసారే చేస్తారు ఎన్నిసార్లు చేయరు రోజు శరణాగతి చేస్తున్నాడంటే అర్థం ఏంటి వీడి శరణాగతి చేయలేదు అని అర్థం ఇప్పుడు రోజు సిగరెట్ మానేస్తున్నాడు ఈ రోజు సిగరెట్ మానేస్త రోజు మానేస్తున్నాడు అంటే అర్థం ఏంటి ఇంతవరకు మానలేదు నాకు తెలుసున్న అతను ఉన్నాడు అతను వారానికి ఒకసారి తాగడం మానేస్తూ ఉంటాడు ప్రతి తాగడం మానేస్తాడు అలా